తర్వాత మహర్షులు ఈ వైదికమైన సత్యాలని కనుగొన్నారు కనుగొని మనకి మంత్రరూపంగా అనుగ్రహించారు విశ్వామిత్రుడు గాయత్రి మంత్రాన్ని అనుగ్రహించాడు తిత్తిరి మహర్షి తైత్రీయోపనిషత్తుని తైత్రీయ వేదాన్నంతని కూడా ఈ విధంగా కఠమహర్షి కఠోపనిషత్తుని ఈ విధంగా మండూక మహర్షి మండూక్యాన్ని సో ఈ మహర్షులందరూ మనకి ఈ ఆధ్యాత్మిక సత్యాలని మనకు అనుగ్రహించారు వాళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఇవి అంటే ఆ మహర్షిలో ఉండే ఈ దేహాభిమానముతో కూడిన అహంకారము వ్యక్తి ఆ వ్యక్తి కనుగొన్న సత్యం కాదది ఆ మహర్షి ఆ సత్యాన్ని దర్శించాడు మహర్షి పేరుతో మనం ఆ సత్యాన్ని స్వీకరిస్తాము కానీ ఆ సత్యాన్ని మహర్షి దర్శించాడు ఇప్పుడు న్యూటన్ మహర్షేయుడు గ్రావిటేషనల్ లాని సిద్ధాంతాన్ని గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ఆయన ప్రవచించాడు ఆయన దాన్ని చూచాడు దర్శించాడు తెలుసుకున్నాడు తెలుసుకుని ప్రవచ ప్రవచించాడు అయితే ఇప్పుడు ఆయన ఉన్న సత్యాన్ని తెలుసుకున్నాడు తప్ప కొత్త లేని సత్యాన్ని కనిపెట్ట పట్టుకు రాలేదు ఉన్నదాన్ని కనిపెట్టాడు లేని సృష్టించలేదు ఉన్న సత్యం అంచేత్ర కనిపెట్టుట అంటారు అంటే ఆయన చూచి మన ముందు పెట్టాడు దాన్ని కనిపెట్టడం కనుట అంటే చూచుట ఆయన దర్శించి మనకు అందజేశాడు దాన్ని కనిపెట్టడం సో ఆయన కనిపెట్టాడు ఆయన చూశాడు ఏ స్థితిలో చూశాడు సపోజ్ న్యూటన్ మహాశయుడు ఉన్నాడు ప్రొఫెసర్గా ఉన్నాడు తన తన దగ్గర ఇంకోడెవడో చెప్పిన మాట వినలేదని కోపంగా ఉన్నప్పుడో అయితే భార్య కోపంగా ఉందని బాధపడ్డప్పుడు ఆ స్థితిలో ఇలాంటి సత్యాలను కనిపెట్టగలుగుతాడా మనస్సు సంసార విషయాలతోటి కళ్ళకల్లోలంగా ఉన్న టైంలో గ్రావిటేషనల్ సత్యాలు ఇవేమీ కనపడం ఆ సంసార విషయాల్లోనే మనస్సు ఉంటుంది ఏదో ఒక స్థితిలో మనస్సు విలీనమైపోయి ప్రాపంచిక విషయాల నుంచి మనసు పూర్తిగా తొలగిపోయినటువంటి ఒకనొక సమాధి స్థితిలో ఈ సత్యాన్ని కనిపెట్టాడు ఇప్పుడు ఈ చేతన ఈ చేతన రెండు రకాలు చేతన అంటే మనలో ఉన్న ఆ చైతన్యము ఆ తెలివి ఎరుక దానికి చేతన అని పేరు అది రెండు రకాలు ఒకటి సాంసారిక విషయాలతో అల్లకల్లోలంగా ఉండే చేతన ఒకటి దీన్ని ప్రాపంచిక చేతన అని అంటారు వరల్డ్ కాన్షియస్నెస్ ఈ ప్రాపంచిక చేతనని తిరస్కరించేసి రిజెక్ట్ చేసి పారేస్తే మీరు అశుద్ధమైన చైతన్య రూపంగా నిలిచి ఉన్నప్పుడు దాన్ని గాడ్ కాన్షియస్నెస్ అంటారు ఈశ్వరీయ చైతన్యం గాడ్ కాన్షియస్నెస్ అని అటువంటి ఆ గాడ్ కాన్షియస్నెస్ స్థితిలో ఉన్నప్పుడు ఈ మహర్షులు ఈ దివ్యములైన సత్యాలని దివ్య సత్యాలని కనుగొని వాటిని లోకానికి అందజేశారు కాబట్టి అటువంటి గాడ్ కాన్షియస్నెస్కి వాళ్ళని తీసుకెళ్ళినటువంటి ఉపాయము అదే ఉపాయాన్ని మనం కనుక అవలంబించినట్లయితే మనం కూడా అటువంటి గాడ్ కాన్షియస్నెస్ ఈశ్వరీయ చేతనలోకి చేరుకోగలుగుతాం ఆ ఉపాయం ఏది అంటే ఓంకార ధ్యానము కాబట్టి ఓంకారాన్ని నిరంతరంగా అంటే నిరంతరంగా అంటే రోజంతాని కాదు ప్రతిరోజు కూడా విడిచిపెట్టకుండా ఒక అభ్యాసంగా దాన్ని ధ్యానం చేయటం సాధకులు దాన్ని చేయాల్సి ఉంటుంది ప్రణవసర్వ వేదేషు తర్వాత ఓంకారాన్ని ధ్యానం చేసే సమయంలో కూడా కంఠంతో ఉచ్చరించటం ఓ అని బుద్ధితో ఉచ్చరించటం బుద్ధి లేక మనస్సుతో ఉచ్చరించటం హృదయంతో ఉచ్చరించటం అంటే ఏమిటి మనసు ఇటు అటు చంచలంగా పెట్టుకోకుండా మనస్సును ఏకాగ్రం చేసి ప్రేమతో బిగ్గరగా ఈ బిగ్గరగా అంటే ఇతరులకు వినపడిది బిగ్గర కావచ్చు మీ మనస్సులో కూడా మీరు బిగ్గరగా ఉచ్చరించవచ్చు పైకి ఎవరికి వినపడదు కానీ లోపల మీరు లౌడ్గా చెప్పుకోవచ్చు లేదా పైకి వినపడినా పర్వాలేదు ఊళ్ళో వాళ్ళందరికీ వినపడకూడదు మళ్ళా మనలో మనకి పైకి చెప్పుకున్నా పర్వాలేదు ఆ విధంగా ఓంకారాన్ని కనుక మీరు ఉచ్చరిస్తే అంటే మూడు స్థితులు దాంట్లోకి రావాలి కంఠము మనస్సు హృదయం మనస్సు వేరు హృదయం వేరు అంటే మనస్సు లేక బుద్ధి ఇంటలెక్చువల్గా మీరు ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నారు మనస్సుతో ఉచ్చరిస్తున్నారు కానీ దాని మీద ఆ ప్రేమ రసాన్ని కూడా మీరు జోడించి ఉచ్చరించాలి ఇప్పుడు మీరు తేప్రికార్దరు రామా రామా రామా అంటుందనుకోండి దానికి ఏమో రామభక్తి ఉండి రామా రామా అంటుందా లేదు ఆ టేప్లో మ్యాగ్నెటిక్ టేప్లో రామా అనే సౌండ్ రికార్డ్ అయి ఉంది అందుకోసం అంటుంది ఆ ఎలక్ట్రిసిటీ ప్రవహించింది రామ రామా అంటుంది మనం కూడా ఆ మనస్సు అనే టేప్లో రామా అనేటువంటి ఆ శబ్దము రికార్డ్ అయి ఉంది ఆ జీవశక్తి ఉంది కాబట్టి వీడు రామ రామా అంటున్నాడు కానీ దాని మీద ప్రేమ లేదనుకోండి టేపరి కార్డును రామా అన్నదానికి మనం రామా అన్నదానికి తేడా ఏ ఉండదు ఆ ప్రేమ మనిషికి ఉన్నది టేపరి కార్డుకి లేనిది ప్రేమ రసం అది మనిషికి ఉంది టేపరి కార్డుకి లేదు ఇప్పుడు అరటి పండు కొ అరటి కొయ్యతో కొయ్య చెక్కతో చేస్తారండి అరటి అది ఎలా ఉంటుంది అది నిగనిగలాడిపోతాం ఓసారి నేను నిజంగా అది యథార్థమేమో అలా టచ్ చేశాను టచ్ చేస్తే ఎందుకు డౌట్ వచ్చి అలా ప్రెస్ చేస్తే అదే ప్రెస్ ప్రసక్తే లేదు అది చెక్కతో చేసిన అరటి సో ఆ చెక్కతో చేసిన అరటిపండుకి మామూలుగా చక్కగా ముగ్గి తినడానికి సిద్ధంగా ఉన్న అరటిపండుకి తేడా ఏమిటి రసం రసమే భిన్న భేదం ఇది పాంచభౌతికమే అది పంచభౌతికమే కూడా పైగా అయినా కూడా భేదం అలా రసంలో ఉంది కాబట్టి రసో వయసహ రసమే దేవుడు ఇక్కడ కూడా అంటున్నాడు ఆయన రసోహమప్సుక ఉంటే కాబట్టి రామనామాన్ని లేక ఓంకారాన్ని ఉచ్చరించేప్పుడు పెదవులు కదిపి కంఠంతో ఉచ్చరించటం బుద్ధిని దాని ఏకాగ్రం చేసి ఉచ్చరించటం దాన్ని ప్రేమతో భక్తితో ఉచ్చరించటం ప్రేమాన్న భక్తి ఒకటే మూడు మూడు అంశములు దానికి జోడించి ఉచ్చరిస్తే అది పూర్ణ ఫలాన్ని ఇస్తుంది ంకారం మళ్ళీ ఛాన్స్ దొరకదు అందుగురించి నేను ఓంకారం గురించి నా కడుపులో ఉన్నవన్నీ బయటపెడుతున్నా ఇప్పుడు ధ్వని రెండు రకాలు ధ్వని అంటే సౌండ్ ఒకటి వర్ణాత్మకము శబ్దము శబ్దము రెండు రకాలు ఒకటి వర్ణాత్మకము రెండు ధ్వన్యాత్మకము ఇప్పుడు రామ అన్నాననుకోండి అది ధ్వని లలల్లా అన్నాననుకోండి అది శబ్దమే ఇది సౌండే అది సౌండే శబ్దం అయితే రామ అన్నది వర్ణములు ఉన్నాయి రకార ఆకార మకార ఆకారము దానికి అర్థం ఉంటుంది అది వర్ణం వర్ణము అంటే అక్షరాలు సిలబుల్స్తో కూడింది కానీ లలలానో అయితే నన్నానో ఇలా ఇలా అంటారు ఆ నీ అని అలా అంటారు అది అక్షరాలకేం సంబంధం లేదు అటువంటి ధ్వని రూపంగా ఉండే శబ్దము ఇప్పుడు ఓం అనేది ఇది ఎటువంటి శబ్దము ఇది వర్ణాత్మకమా ధ్వన్యాత్మకమా అని ఒక అంటే ఒక ఇది రెండూనూ పైగా అదో గొప్పతనం ఇప్పుడు మిగతా శబ్దాలకి దేనికి లేని ఒక విశిష్టత ఓంకారానికి ఉంది ఎందుకంటే అది వర్ణాత్మకము అండ్ ధ్వన్యాత్మకం ఇప్పుడు కోకిల కుహు అనే శబ్దాన్ని చేస్తుంది అది కుహు అన్నది వర్ణాత్మకం కాదు అది ధ్వన్యాత్మకం రామా అనే పాట మీరు వింటారు అది ధ్వన్యాత్మకం కాదు వర్ణాత్మకం ఈ ఓమ్ అని ఉంది ఒక ఆయన కూర్చుని ఓ అంటున్నాడు ఇప్పుడు ఈ ఓమ్ ఇది వర్ణాత్మకమా ధ్వన్యాత్మకమా ఇట్ ఈస్ బోత్ రెండు కూడా ఇలాగా చూడండి అకార ఉకార మకారముల యొక్క సమ్మేళనము ఓంకారము అకారము జాగ్రత్త అవస్థకి ఉకారము స్వప్నావస్థకి మకారము నిద్రావస్థ సుశుత్యవస్థకి ప్రతీకలు ఆ మూడు కలిస్తే మనిషి జీవితమైంది కాబట్టి అకార ఉకార మకారాలు కలిసి ఓంకారమైంది కాబట్టి మనిషి యొక్క జీవితానికి ఓంకారము ప్రతీక అని ఈ విధంగా మండూక్యోపనిషత్తులో ఆ వర్ణాత్మకమైన స్థితిని ఓంకారం యొక్క స్థితిని విస్తారంగా చెప్పారు దట్ ఈస్ దే అలాగే అవతి ఇది ఓం అని ఒక నిర్వచనం కూడా ఉంది అవా అనో ధాతు అవ రక్షణ రక్షించుట ఈ అవాలోనూ రక్షించు నది అనే మకారం వస్తుంది పక్కకి లైక్ జ్ఞానం జ్ఞానం అని మకారం వచ్చిందా లేదా ఆ రకంగా ఫలం ఫలం అంటే పండు సంస్కృతంలో మా వస్తుంది ఫలం జ్ఞానం అలాగే నపుంసక రింగ అలా వస్తుంది కాబట్టి ఇక్కడ ఆ వా ఉంది పక్కన మకారం కూడా వస్తుంది ఈ వాకి సంప్రసారణం అని ఉంది వా కాస్త ఊ అవుతుంది దాన్ని సంప్రసారణం అంటారు వ్యాకరణంలో యా ఈ అవుతుంది వా ఊ అవుతుంది దాన్ని సంప్రసారణం అంటారు ఈ జ్ఞాన సంప్రసారణం సో ఈ వకారానికి సంప్రసారణ వస్తుంది వస్తే ఆ ఊ మహంకారం అవుతుంది కాబట్టి ఇప్పుడు అర్థమేమొచ్చింది రక్షించేది అని అర్థం వచ్చింది అంటే సాధకుణ్ణి ఎవడైతే ఓంకారాన్ని ధ్యానం చేస్తారో వాళ్ళని ఈ శబ్దము ఈ ధ్వని ఈ ఈ అక్ష ఈ పదము సంసారబంధము నుండి రక్షిస్తుంది కాబట్టి రక్షకుడు ఈశ్వరుడు ఎలా అయితే రక్షకుడో ఈ ఓంకారము కూడా ఈశ్వరుని యొక్క స్వరూపమే మనల్ని రక్షిస్తుంది అని చేత దానికి ఓం అర్థం ఇదంతా వర్ణాత్మకం వర్ణములను బట్టి అర్థం వచ్చింది కానీ ధ్వన్యాత్మకం కూడా ఓంకారం ఎటువంటి ధ్వని అంటే మీరు ప్రకృతిని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మీకు ప్రకృతిలో ఓంకారము వినపడుతుంది అయితే మనం ఎలా తయారయ్యామంటే ఈ సాంసారికమైనటువంటి ఆసక్తి బాగా పెరిగిపోయి మనకి బస్సులు వీధులోకి వెళ్తే బస్సులు హార్న్స్ ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకోడాలు కొట్టుకోడాలు గోలలు అవి లేకపోతే మైకులు ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి ఎంత ధ్వని ఎన్ని మైకులు ఎంత సమాచారం ఏదో పెద్ద కల్లోలం ప్రారంభమైనట్టుగా ఫైవ్ థర్టీ ఊరంతా ధ్వనే ఈ విధమైనటువంటి ధ్వనులు అవి వింటూ ఉంటాం వీధిలోకి వెళ్తే ఇంకా ఇంట్లోకి వస్తే రెఫ్రిజిరేటర్ ధ్వని టీవీ ధ్వని రేడియో ధ్వని లేకపోతే టేప్ రికార్డర్ ధ్వని ఇలాంటి ధ్వనులు ఇంట్లో వింటాం ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రాపంచిక ధ్వనులే కానీ మనిషితో సంబంధం లేకుండా ప్రకృతిలో ధ్వనులు కొన్ని ఉన్నాయి మీరు ఆ ధ్వనులు ఎప్పుడైనా విన్నారా అంటే మరి వాటిని వింటే లాభమేమి వస్తుంది లాభమేం రాదు ఆత్మస్వరూపం తెలుస్తుంది ఆ ధ్వనుల్ని వినడం అభ్యాసం చేయాలి సాధారణంగా మనం చాలా ప్రాపంచికంగా ప్రపంచాసక్తితో ఉండడం కారణంగా ఎప్పుడూ కూడా ఈ ప్రపంచాసక్తికి చెందిన ధ్వనులు వినడమే కానీ ప్రకృతిలో ఉండే సూక్ష్మమైన ధ్వనులు ఉంటాయి అంటే ఏమిటి మీ మనస్సుని ప్రపంచ విషయాల నుంచి వెనక్కి లాగేసి దానిని ఏకాగ్రం చేసి చాలా సావధాన చిత్తులుగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆ ప్రకృతిలో ఉండే ధ్వనులను విన వినగలుగుతారు మీరు అటు అది మెడిటేషన్ ఓపెన్ ఐ మెడిటేషన్ అని అంటారు అటువంటి ప్రకృతిలోనే ధ్వనులను మీరు వినడం అభ్యాసం చేస్తే ప్రకృతి మనకి ఎన్నో పాఠాలను నేర్పగలుగుతుంది ఇప్పుడు మీరు నది ప్రవహిస్తుంటే ఆ నది పక్కన కూర్చుని జాగ్రత్తగా ఆ ధ్వని ఆ ధ్వనిని వినాలి చిన్న నది ప్రవహిస్తుంటే ఆ ధ్వని అది మనకి కవులు గలగలగల అని వర్ణించినా మీరు జాగర్తగా విన్నట్లయితే ఆ ప్రవాహంలో ఓంకారము యొక్క ధ్వనిని మీరు దర్శించవచ్చు దాన్ని అనుభవానికి తెచ్చుకోవచ్చు అలాగే కోకిల యొక్క కుహూరావాన్ని కనుక మీరు జాగ్రత్తగా విన్నట్లయితే దాంట్లో ఓంకారం ఉంటుంది ఈ విధంగా ప్రకృతులు అంటే ఖచ్చితంగా ఓం అన్నట్టుగా కోకిల కూస్తుందని నేను అంటలేదు ఆ కుహూరావంలో ఓంకారము యొక్క ఛాయలు మీకుంటాయి ఓం అన్నది దీర్ఘఘంటానాదము వలె దానిని ఉచ్చరించవలము తర్వాత దేవాలయంలో గంట పెడతారు ఎందుకు అది కొట్టగానే ఎటువంటి గంట పెడతారు అది లా హైపిచ్చి ఉండే గంట పెడతారు అది అలాగ పొడుగ్గా వస్తుంది ఆ ధ్వని మామూలుగా ఇలాగ చెక్క పెట్టి దాని మీద ఇలా కొట్టారనుకోండి ఆ ధ్వని అలా వచ్చి అలా పోతుంది కానీ గంటని కనుక కొడితే బాగా దీర్ఘధ్వానం వస్తుంది పొడుగాటి ధ్వని వస్తుంది ఆ ధ్వని ఎలా ఉంటుంది ఓంకార రూపంగా ఉంటుంది అంచేతను దేవాలయానికి వెళ్ళి గంటలు గంట కొట్టిది దేవుణ్ణి నిద్ర లేపడానికి దేవుణ్ణి నిద్ర లేపడం ఆత్మ ఆత్మ నిద్రపోదు మీకు తెలుసా సంగతి మనస్సు నిద్రపోతుంది ఇప్పుడు మనస్సుకి గుణాలని బట్టి నిద్ర వచ్చింది మనస్సుకి కూడా గుణాలని బట్టి వచ్చింది భాగవతంలో బాగా వర్ణిస్తారు సత్వగుణాన్ని బట్టి జాగ్రత్త అవస్థ వచ్చింది రజోగుణాన్ని బట్టి స్వప్నావస్థ వచ్చింది తమో గుణాన్ని బట్టి సుషుప్తి అవస్థ వచ్చింది ఈ మూడు అవస్థలు ఎవరికి ఆత్మకి కాదు మనస్సుకి గుణాలని బట్టి మనస్సుకి వచ్చింది కాబట్టి దేవుణ్ణి నిద్రలేపడం కోసమో లేకపోతే దేవుడికి చెవుడు కనుక ఆయన కొంచెం గట్టిగా ఉలికిపడి చేసి అప్పుడు మన కోరికలను విన్నవించడం కోసమో గంట పెట్టారని అనుకోరాదు దేవుడి కోసం కాదు పెట్టింది గంట మన కోసం పెట్టారు మన కోసం ఎందుకు పెట్టారంటే కనీసం దేవుడి ముందు నిలబడ్డప్పుడైనా మనస్సును ఏకాగ్రం చేసుకో ఎలాగా ఓంకారంతో ఏకాగ్రం చేసుకో ఆ ఓంకారాన్ని గుర్తు చేయడం కోసం ఓ అని మీరు అనగలిగితే మానసికంగా భావన ద్వారా అనగలిగితే ఆ ముందు నిలబడ్డప్పుడు మీకు అక్కడికక్కడే యోగము అంటే కమ్యూనియన్ ఈశ్వరునికి మీకు అభేదం అనుభవానికి వస్తుంది మిమ్మల్ని మీరు మర్చిపోయి ఆ ఈశ్వరుని యొక్క దర్శనంలో విలీనమైపోతారు అంతటి మహిమ ఆ ఓంకారానికి గలదు ఓంకారాన్ని అనుకరించేటువంటి ధ్వని ఏది అని మహర్షులు ఆలోచించి గంటని పెట్టారు కంచుగంట కంచుగంట పెట్టారు అది దాని ఒరిజినల్ స్పిరిటు అది ఎప్పుడో వెనక్కి వెళ్ళిపోయి దాన్ని చాలా రిచువల్స్ అన్ని డెవలప్ అయిపోయాయి గంట చుట్టూ కొంతమంది గంటకి పూజేస్తారు గంటకి ఇవన్నీ పెట్టేస్తారు కుంకము పసుపు ఇవన్నీ గంటకి పెట్టేస్తారు అక్కడ కనుక వెళ్ళి ఇంక నలంటి పూట కూర్చుంటే వాడికి కూడా పెట్టేస్తారు గంట దాకా అది ఏదో ఒకటి అలా అప్లై చేసుకుంటూ పోవడం దట్ ఈజ్ నాట్ ది పాయింట్ ఈ పాయింట్ ఈజ్ గంట ఓంకారం ఘంటానాదంలో ఓంకారము ఉన్నది కోకిలి యొక్క కుహురావంలో ఓంకారము గలదు తర్వాత గాలి వీచేప్పుడు ఆ ధ్వనిని మీరు వింటే దాంట్లో అది వినాలంటే చాలా ఏకాగ్రమైన చిత్తం ఉంటేనే మీరు వినగలుగుతారు అది ఎలా వీస్తూ ఉంటుంది దాంట్లో ఓంకారము గలదు పిల్లవాడి యొక్క ఏడుపులో ఓంకారము గలదు ఇంకా మాటలు రాకూడదు మాటలు వస్తే వాడు గడబిడ చేస్తాడు అది కాదు ఇంకా మాటలు రాని స్థితిలో పిల్లవాడు ఏడ్చినప్పుడు ఆయా ఏడుపులో ఓంకారం ఉంటుంది ఈ విధంగా ప్రకృతి అంతా కూడా ఆ పరమేశ్వరుని యొక్క మహిమ ఓంకార రూపంగా వ్యాపించి ఉన్నది అంచేతనే వెంటనే శబ్దఃఖే అని పక్కనే చెప్తున్నాడు ఆకాశమునందు శబ్దము నేనే ఓంకారం చెప్పి వెంటనే ఆకాశం ఇక్కడ పంచభూతాలు వచ్చాయి ఇప్పుడు అప్పు జలములు వచ్చింది ఆకాశం వస్తుంది పృథివి రాబోతోంది అగ్ని రాబోతోంది ఇంకా వాయువు వాయువు ఒకవేళ వస్తే సంతోషం రాకపోతే మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు నాలుగు చెప్తే ఐదు కూడా ఉన్నట్టే సో ఎనివే ప్రణవ సర్వ వేదేశు కనుక మనము ప్రకృతిలో ఓంకారాన్ని దర్శించటం అభ్యాసం చేశారనుకోండి చిత్రం ఏంటంటే మీరు కోకిల యొక్క కుహూరావంలో ఓంకారాన్ని దర్శించారనుకో భావన చేశారనుకోండి అక్కడ అప్పుడేమవుతుందంటే కేవలము కుహూరావంలో ఓంకారం ఉండడమే కాదు కుహూరావంలో మీ చేత దర్శించబడిన ఓంకారం మీ హృదయంలో కూడా ప్రతిష్ఠితమవుతుంది మీరు ఎద్రవాడి మీద కోప్పడ్డారనుకోండి వాడిని తిట్టారనుకోండి ఆ తిట్టు వాడికి తగలడమే కాదు మీ హృదయంలో కూడా గట్టిపడుతుంది అక్కడ అక్కడ ఫిక్స్ అవుతుంది అది వెళ్ళి బయట అనుకుంటారు మీరు ఇప్పుడు డబ్బు తీసుకొచ్చి బీరువాలో పెట్టి తాళం వేసి తాళం జేబులో వేసుకుంటారు ఇప్పుడు తాళం జేబులో ఉంది డబ్బు అల్మైరాలో ఉంది కానీ ఎక్కడున్నాయి రెండు కూడా ఎక్కడున్నాయి హృదయంలో ఉంటాయి బయట ఉన్నది లోపల ఉంటుంది లోపల ఉన్నది బయట ఉంటుంది ఎనీవే కాబట్టి ఆ ప్రకృతిలో ఉండే ధ్వనులన్నిటి కూడా ఓంకారాన్ని భావన చేయడం ద్వారా తర్వాత ఉచ్ఛ్వాస నిశ్వాసలలో గాలిని విడిచిపెట్టేపుడు ఓ చిన్న ధ్వన్ ఉంటుంది దానియందు ఓంకారాన్ని భావన చేయడం ద్వారా మీ హృదయంలో ఓంకారము బాగా ప్రతిష్ఠితమైపోతుంది పరినిష్ఠితమైపోతుంది ఎంత పరినిష్ఠితమైపోతుందంటే మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఓంకారం వస్తుంది గురకాంత్రం నేను ఓంకారం వస్తుంది అది మీకు ఎలా తెలుస్తుంది అది అది ఎలా చెప్పగలరు మీరు నిద్రపోతూ ఉంటే తెలియదు అంటే మీరు సడన్గా మీకు తెలివి వచ్చినప్పుడు మీకు అనిపిస్తుంది అరే ఈ తెలివి వచ్చిన ఆ కొద్ది క్షణాల్లో ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఓంకారం వినపడుతుంది అని మీ అంతటి మీకే తెలుస్తుంది సో ఆ విధంగా ఎవరి హృదయం ఓంకారమునందు ప్రతిష్ఠితమై ఉంటుందో వారు జీవన్ముక్తులైపోతారు కాబట్టి ఓంకారాన్ని ఆ విధంగా తెలుసుకుని మనం దాన్ని అనుసంధానం చేయాలి కాబట్టి నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే ప్రకృతి అంతా ఈశ్వరుడే వ్యాపించి ఉన్నాడు అని మీరు వినే ఉంటారు సో ఏ రూపంగా వ్యాపించి ఉన్నాడు అంటే ఓంకార రూపంగా ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడు సో ఆ విధంగా సూర్యుడికి రవి అని పేరు రవి రవి అస్తమించని సామ్రాజ్యము అని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అలా వర్ణించారు కూడా కవులు సో రవి అంటే రవము గలవాడు రవి సో ధనము గలవాడు ధని గుణము గలవాడు గుణి అన్నట్టుగా రవము గలవాడు రవి అది నకారాంత శబ్దం అవడానికి వదులు ఇకారాంత శబ్దం అయి కూర్చుంది ఫర్ సమ్ రీజన్ సో రవము గలవాడు రవి రవము అంటే ఏమిటా రవము ఓంకారమే ఓ సూర్యుడు ఓంకారము అనే ధ్వనిని చేసుకుంటూ ఆయన ఈ జగత్తులో సంచరిస్తున్నాడు అనే ఒక చోట శృతిలో వర్ణించారు చాందోజ్ఞంలోనే అలా వర్ణించారు కాబట్టి సో ప్రకృతిలో మీరు ఎక్కడకు సూర్యుడి ముందు నిలబడ్డప్పుడు కూడా ఆ సూర్యుని ఎందు ఓంకారము గలదు ఓంకారము అనే ధ్వని ఆయన ఎందు ప్రతిష్ఠితమై ఉన్నది అని భావన చేసి ఆ విధంగా సర్వమునందు ఓంకారాన్ని ఓంకారం ద్వారా ఈశ్వరుణ్ణి దర్శించటం ద్వారా అది యథార్థమైన భక్తి అటువంటి సర్వాత్మతో సర్వాత్మయైన ఈశ్వరుని ఎందలి ప్రీతికి భక్తి అని పేరు శబ్దే ఆకాశమునందలి శబ్దము నేనే అంటే అభిప్రాయం ఏమిటంటే నేను ఇందాక మనవి చేశాను ఇప్పుడు ఈశ్వరుడు అన్నవాడు ఈశ్వరుడు మనకి దూరంగా ఉన్నాడు పరోక్షంగా ఉన్నాడు మనతో దాగుడు మూతాలు ఆడుతున్నాడు దొబూచులాట ఆడుతున్నాడు అన్నట్టుగా ఈశ్వరుని విషయంలో అటువంటి ఒక భావన మనందరికీ ఉన్నది కారణం ఏంటంటే ఇప్పుడు ఎవళ్ళైనా నేను ఈశ్వరుణ్ణి చూసాడని ఎవడైనా చెప్పాడు అనుకోండి మనందరం అక్కడికి పరిగెత్తుకుపోతాం ఎందుకంటే మనం ఎవళ్ళని చూడలేదు మరి ఆయన చూశాను అంటున్నాడు ఈశ్వరుడు కాబట్టి అందరూ అక్కడికి పరిగెత్తుకు వెళ్ళిపోతారు ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను భగవద్గీత పాఠం చెప్తున్నాను అనుకోండి ఈ పడంగా రోడ్డు మీదకి వచ్చి ఎవళ్ళైనా వచ్చి ఎవడో నేను ఈశ్వరుని చూశాను అని అంతే మీరు నన్ను వీలుపెట్టి అక్కడికి వెళ్ళిపోతారు ఊరికే అసలు మాట వరుస కన్నారు ఎందుకంటే ఈశ్వరుణ్ణి మనం చూడకపోతే చూడకపోయాం కనీసం చూసిన వాడినైనా చూద్దామని ఒక ప్రీతి ఏదో ఒక సంతోషం ఎందుకని ఈ స్థితి ఎందుకుంది ఈశ్వరుణ్ణి మనం ఎందుకు చూడలేకపోయాం అంటే మీరు నేను మీరు పెద్దలు నేను మనం మీరు ఆలోచించండి ఈశ్వరుణ్ణి మనం చూడలేకపోవడానికి హేతు ఏమిటంటే ఈశ్వరుణ్ణి గురించి మనకున్న భావన ధారణ అదంతా చాలా గడబిడగా ఉండబట్టే మనం ఈశ్వరుణ్ణి చూడలేకపోయాము అది దాని రహస్యం ఇప్పుడు ఓసారి నేను ఓ పెద్ద ఆయన్ని ఆయన అడ్రస్ తీసుకుని ఆయన ఎక్కడో వనపర్తి అని ఓ ఊరుంది ఇక్కడ అక్కడ ఆ ఊళ్ళో ఒక ఆయన ఉన్నారు ఓ పెద్ద మనిషి ఒక మహాత్ములు ఆయన దర్శించడం కోసం నేను బస్సు ఎక్కాను ఐమ్లీ బుద్ధి బస్ స్టేషన్కి వెళ్ళి ఎక్కితే నా పక్కన ఒక పెద్ద ఆయన కూర్చున్నారు నేను కిటికీ సీట్లో కూర్చున్నాను నా పక్క ఆయన పెద్ద ఆయన కూర్చున్నారు ఈ బస్సు ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ జర్నీ మధ్య మధ్యలో ఆయన ఇలాగ జోగిపోతే నా ఒళ్ళో పడిపోతా ఆ ఒళ్ళో పడినప్పుడల్లా జాగ్రత్తగా ఆయన్ని నేను పట్టుకుని అలా నిలబెట్టి భద్రంగా ఆయన్ని కాపాడి మళ్ళీ ఓ నిమిషాల తర్వాత పది నిమిషాల తర్వాత వేస్తారు చాలాసేపు పడుకున్నారు ఓసారి లేస్తారా ఏమిటి అని అంటే ఆయన మళ్ళీ లేచి కూర్చునేవాడు ఈ రకంగా సగం ప్రయాణం నావుల్లోనే ఉన్నాడు ఆయన ఇంకా వనపర్తి ఇంకొరగంటలో వస్తుందనగా ఈ రెండు మూడుసార్లు నావుల్లో పడ్డ కారణంగా ఆయన కూడా నిద్ర పూర్తయింది ఏదో మాటా మాటా కలిసి మీరు ఎక్కడికి వెళ్తున్నారండి ఇంకెక్కడికండి ఇది వనపర్తి బస్సు కదా వనపర్తి వెళ్తున్నారు చిగుతాకా వెళ్తున్నారా వనపర్తిలో ఎక్కడికి వెళ్తున్నారని అడిగారు ఆయన అంటే ఒక మహాత్ములు ఒక ఆయన ఉన్నారు ఆయన ఒక పెద్ద కలవడం కోసం వెళ్తున్నాను అంటే ఆయన పేరు వేయటం అడిగారు అడిగితే నేను ఇన్ని సమాచారం ఆయనకి ఎందుకు అని మనస్సులో అనుకుని చెప్పాను ఫలానా అని ఆయన నాకేసి తిరిగి నేనే వాడిని అని చెప్పాను ఆయన నేనే అని చెప్పాడు ఒక ఆయన ఊళ్ళో దిగాడు ఊళ్ళో దిగి నడిచి వెళ్తున్నాడు నడిచి వెళ్తే ఎవరినో అడిగారు ఎవడే నేను ఫలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వారు ఇల్లు ఎక్కడా అని అడిగితే ఒక ఇలా వెళ్ళి కుడివైపు తిరిగి ఇంకో అరమైలో ఎంత వెళ్తే వస్తుందని చెప్పేసి చెప్పాడు ఆయన చెప్తే ఈయన నడిచి వెళ్తున్నాడు ఈయన నడిచి వెళ్తే కొంత దూరం వెళ్ళి చూసుకుంటే ఈ ఈ దారి చెప్పిన ఆయన కూడా ఈయంతో వస్తున్నాడు ఆయన కూడా అటువైపే వెళుతున్నాడేమో అనుకుని సరే మళ్ళీ నడిచి వెళ్ళి ఆ కుడివైపు తిరగమని చెప్పాడు ఈయన కుడివైపు తిరిగితే కుడివైపు తిరిగి యథాలాపంగా చూస్తే ఈయన కూడా కుడివైపు తిరిగి మళ్ళీ వస్తున్నాడు ఇవే పోలే ఈ నీళ్లు కూడా ఎక్కడుందేమో అనుకుని ఈయన చెప్పిన అడ్రస్ ప్రకారం ఆ గుర్తుపట్టుకుని ఆ ఇంటి దగ్గర ఆగించేప్పటికీ ఈయన కూడా ఆ ఇంటి దగ్గరే ఆగాడు ఈయన వెళ్ళి తలుపు తట్టేపటికి ఆ తలుపు తీసేప్పటికి ఈయన ఇంకా నోరు విప్పకముందే లోపలికి వెళ్ళిపోయాడు ఆయనే ఆ ఇల్లే అయితే ఈ రెండు దృష్టాంతాలు మీకు చెప్పాను రెండు దృష్టాంతాల యొక్క సారం ఏమంటే నేను ఎవరి కోసం వెతుకుతున్నాను ఆ వ్యక్తి నా పక్కనే ఉన్నాడు పక్కన ఉండడం కదా నా ఒళ్ళో కూడా పడి నా నన్ను సగం ఆక్రమించి ఉన్నాడు ఒక హాఫ్ నాలోనే ఉన్నాడు ఆయన ఒక హాఫే సీట్లోనూ ఇంకో హాఫ్ నా ఉన్నాడు టోటల్ కాంటాక్ట్ వన్ ఫోర్త్ సీట్లోనే కూర్చున్నాను త్రీ ఫోర్త్ ఆయనే కూర్చున్నారు పాపం కొంచెం దిట్టంగా ఉన్నారు వాటెవర్ కానీ అంత థరో కాంటాక్ట్ ఫుల్ కాంటాక్ట్ ఉండి కూడా నేను ఎవరి కోసం వెతుకుతున్నానో వారు నాకు అపరోక్షంగా పరోక్షంగానే ఉండిపోయారు తప్ప ప్రత్యక్షం కాలేదు ఎందువల్ల ఆయనే నేను కోరే మనిషి అని ఎక్కడ ప్రత్యక్షమైంది అక్కడికి వెళ్ళక ప్రత్యక్షమైంది ఎప్పుడు ప్రత్యక్షమైంది ఆయన చెప్పినప్పుడు ప్రత్యక్షమైంది ఎందువల్ల అంతకుముందు స్థితికి ఇప్పుడు స్థితికి తేడా ఇవ్వటం మీరు గమనించండి అంతకుముందు నేను ఏ వ్యక్తిని కోరుతున్నానో ఆ వ్యక్తి పరోక్షు పరోక్ష అంటే కనపడకుండా ఎక్కడో దూరంగా ఉన్నవాడు ఆయన చెప్పాక నేను తెలుసుకున్నాక ఆ వ్యక్తి ప్రత్యక్షుడు ఎవడు పరోక్షుడో వాడే ప్రత్యక్షుడైపోయాడు వాస్తవంలో ఎప్పుడూ ప్రత్యక్షుడే కానీ తెలియక తెలియకపోతే పరోక్షుడు తెలిస్తే ప్రత్యక్షుడు ఈశ్వరుని విషయం కూడా అంతే ఈశ్వరుని గురించి జనులకు ఉన్న ఏ భావన కలదో ఆ భావన ఏ ధారణ కలదో ఆ ధారణ కారణంగానే ఈశ్వరుడు వీటికి దూరంగా ఉంటాడు ఆ ధారణ కారణం నేను మీకు ఇంకో దృష్టాంతం చెప్తా ఓ మహాత్ముడి దగ్గరికి ఓ భక్తుడు వెళ్ళాడు జరిగిన దృష్టాంతం భక్తుడు వెళ్తే మామూలుగా అందరూ సత్సంగానికి వెళ్తారు వెళ్ళేవో కూర్చునేవో నాలుగు మాటలు సత్సంగం అంతా అయిపోయింది ఆయన లేచారు ఇంకా విశ్రమించడానికి అందరూ లేచే వాళ్ళదారిని వాళ్ళు వెళ్ళారు ఇతను లేవలేదు ఆయన ఇంకా పడుకునేందుకు తలుపు వేసుకునే ముందు ఆయన అడిగారు ఎక్కడ పడివి ఏమిటి సత్సంగం అయిపోయింది ఇంకా ఎక్కడే కూర్చున్నావు ఇంటికి వెళ్తావా అని అడిగితే నేను ఈశ్వరుణ్ణి దర్శించాలి నాకు ఈశ్వర దర్శనం మీరు చేయిస్తారా మీరు అలాంటి సమర్థులు నాకు చెప్పారు అందుకోసం నేను వచ్చాను కాబట్టి మీరు ఈశ్వర దర్శనం చేస్తే కానీ నేను ఇక్కడ నుంచి కదలను అని అక్కడే కూర్చున్నాడు ఆయన అన్నాడే వెళ్ళవతలకి సత్సంగం వచ్చామనుకుని నేను లోపలికి రానిచ్చాను వెళ్ళి వెళ్ళాను నాకు గెటౌట్ అంటే నేను వెళ్ళాను మీరు ఈశ్వర దర్శనం చేస్తేగా నేను సరే అయితే కూర్చోవు అని ఆయన తలుపు వేసేసి లోపల లోపల తన గదిలోకి వెళ్ళి మంచినీళ్ళు తాగి ఆయన పడుకుని నిద్రపోయారు మళ్ళీ పొద్దున్న ఐదింటికి ఆయన నిద్రలేచి గదిలోకి వస్తే వాడు అక్కడ కూర్చుని ఉన్నాడు ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావు అవును ఇక్కడే ఉన్నాను మీరు ఈశ్వరుణ్ణి చూపించేదాకా నేను ఇక్కడి నుంచి వెళ్ళాను ఓకే నీకు ఈశ్వరుని చూపిస్తాను లే కలుపు తీశారు ఒక కర్రహుటి చేతిలోకి రా నీకు చూపిస్తాను అని కొట్టడం ప్రారంభించారు బయటికి లాక్కెళ్ళారు ఎదురుకుండగా అశ్వత్థవృక్షం ఉంది అంటే రావి చెట్టు ఇంకో దెబ్బగొట్టి ఇది ఏమిటి రా రావి చెట్టు చెప్పాడు ఇంకో దెబ్బగొట్టి ఎరా నువ్వు గీత చదివేవారు చదివానండి మళ్లీ ఇంకో దెబ్బగొట్టి విభూతి యోగం చదివే చదివాడు మళ్ళీ ఇంకో దెబ్బగొట్టి శ్రీకృష్ణుడు అశ్వత్థ వృక్షం నుంచి ఏం చెప్పాడు రా అని అశ్వత్థ సర్వ వృక్షాన వృక్షములన్నింటిలో అశ్వత్ వృక్షము నేనేం చెప్పాడు మళ్ళీ ఇంకో దెబ్బగొట్టి ఇప్పుడు అయిందా ఈశ్వర దర్శనం అని అడిగారు అయింది మహాత్మా అని తర్వాత ఆ భక్తుడు చెప్పాడు నాకు ఈశ్వర దర్శనం అయిందని చెప్పాడు ఆయన దెబ్బ కొట్టడం అంటే అది మనిషిని ఆ రకమైనటువంటి ఒక తపస్సు అన్నమాట కాబట్టి మీరు ఈశ్వరుడు ఈశ్వర దర్శనం అన్ని మీరంటే ఎలా అనుకుంటున్నారు ఈశ్వర దర్శనం అంటే ఏమిటి ఈశ్వరుడు పెద్ద ఖరీదైన కిరీటం పెట్టుకుని పట్టుమంచా పట్టుత్తరేయం కట్టుకుని నాలుగు చేతులతోటి గదా ఏదో పట్టుకుని ఉంటాడు అటువంటి ఓ పెద్ద కోసం మీరు ఎదురు చూస్తున్నారు అటువంటి పెద్ద ఆయన ఎవడైనా కనపడితే ఒకవేళ మీకు నిజంగా ఈశ్వరుడు ఆ రూపంలో వచ్చి కనపడితే వీడెవడో నాటకాల కంపెనీ కూడా నా దారికి అడ్డం వచ్చాడు తప్పిస్తే ఈశ్వరుడు మీరు అనుకోరు సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఒకవేళ ఈశ్వరుడు మీకు ఆ రూపంలో కనపడి ఆయన ఈశ్వరుడే అని మీరు గుర్తిస్తే అప్పుడు ఏం చేస్తారు మీరు వాట్ విల్ యూ డూ చెప్పండి ఏం చేస్తారు దండం పెడతారు తర్వాత ఇంకోసారి దండం పెడతారు మరోసారి దండం పెడతారు తర్వాత తర్వాత ఏం చేస్తారు సపోజ్ ఈ లోపల మీకు బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చిందనుకోండి ఏం చేస్తారండి ఏం చేస్తారండి క్యా ఉఖాడోదే కాబట్టి ఈశ్వర దర్శనం గురించి జనులకున్న అభిప్రాయంలో మార్పు రావాలి ఈశ్వరుడు వ్యక్తి కాదు ఈశ్వరుడు తత్వము వ్యక్తి ఓ చోట కూర్చుని ఉంటాడు దోమలు కుట్టే ప్రమాదం కూడా ఉంది వ్యక్తి అయితే దోవలకే తెలుస్తుంది అవి అద్దరి దవాలుగా లేకూడతాయి ఈశ్వరుడు తత్వం కాబట్టి ఇప్పుడు చేప ఉందనుకోండి ఇప్పుడు శబ్దఃఖే అన్న దాని గురించి చెప్తున్నా ఈ పాఠం అంతా నేను ఏ శబ్ద గుణము అది నేనే అంటున్నాడు ఇప్పుడు ఉదాహరణకి మీరు చూడండి మీరు వేదమంత్రాన్ని వింటారు ఆ వేదమంత్రంలో ఈశ్వరుణ్ణి భావన చేస్తున్నారా లేదు మీరు ఆ వేదమంత్రాన్ని ఎలా విన్నారు ఆకాశం నుంచి వచ్చిన శబ్దం ద్వారానే విన్నారు కదా తర్వాత రామనామాన్ని ఎవళ్ళైనా ఉచ్చరిస్తే అది విని అది ఈశ్వరుని యొక్క నామము మీరు గ్రహించి దాన్ని మీరు భావన చేస్తున్నారు ఆ రామనామము ఎలా మీరు అది ఆకాశంలో శబ్దం ద్వారా వస్తేనే విన్నారు కదా ఆ శబ్దంలో ఉన్నదెవరు ఈశ్వరుడే నామానికి నామికి తేడా లేదు నామము అంటే శబ్దము నామి అంటే నామము గలవాడు నామం అంటే ఇది కాదండి నామము అంటే నామధేయము పేరు సో నామము గలవాడు నామి నామి ఈశ్వరుడు నామము ఈశ్వరుని యొక్క నామము ఈశ్వరుని నామానికి ఈశ్వరునికి అభేదం కాబట్టి మ అనే శబ్దమే ఈశ్వరుడు మంత్రమూర్తి మమూర్తికం అని భాగవతంలో ప్రథమ స్కంధంలో వచ్చింది ఈశ్వరుడు అమూర్తి అంటే మూర్తి లేనివాడు ఆయనకి దక్షిణామూర్తి అని పేరు దక్షిణామూర్తి అంటే దక్షిణ అమూర్తి మూర్తి లేనివాడు అయితే మూర్తి కూడా ఉంది ఆయనకి మూర్తి లేనివాడే కానీ మూర్తి ఉంది ఏమిటా మూర్తి మంత్రమూర్తి మంత్రమే మూర్తి ఉన్నమ శివాయ అనే మంత్రమే ఆయన మూర్తి లేకపోతే ఉన్నమో భగవతే వాసుదేవాయ ఏదైనా ఒకటే అనే మంత్రమే ఆయన మూర్తి మంత్రము అంటే ఏమిటండి శబ్దం మంత్రం శబ్దము శబ్దము అంటే మీరు ఉచ్చరించింది శబ్దం లేదా ఇతరుడు ఉచ్చరిస్తే మీరు విన్నది శబ్దం టేపరికార్థర్ కాదు ఎందుకంటే అలా ఎందుకన్నానంటే కొంతమంది ఓ నమ శివాయ రికార్డు చేసి దాన్ని ప్లే చేస్తూ ఉంటారు వీళ్ళు మిగతా పనులు ఏవో చేసుకుంటారు పనులు చేసుకోవడం వరకు బాగుంది కబుర్లు కూడా చెప్పుకుంటూ ఉంటారు అది ప్లే చేస్తూ ఉంటుంది ఓ నమ్మ శివాయన్నమ శివాయ్ ఓన్నమ శివాయ టేపు రికార్డర్ ప్లే చేస్తే మీకేం వస్తుంది అంతకంటే టేప్రికార్డర్లో ఏదైనా పాఠం ప్లే చేసి వింటే ఉపయోగం ఉంటుంది కానీ టేప్ రికార్డర్ చేత ఓన్నమ శివాయ జపం చేయిస్తే అది సీడియలకి ఆ మార్కెట్ చేయటానికి ఉపయోగపడుతుంది తప్ప మీకు ఎలా ఉపయోగపడుతుంది మీరు ఓన్నమ శివాయ చెయ్యాలి కాబట్టి మీరు ఉచ్చరించేది శబ్దము ఇతరుడు ఉచ్చరిస్తే మీరు వినేది శబ్దము ఆ రూపంగా ఆకాశమంతా కూడా వ్యాపించి ఈశ్వరుడు గలడు శబ్దే తర్వాత శృతి కూడా ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తో ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్య ఆత్మస్వరూపాన్ని మీరు తెలుసుకోవాలి ద్రష్టవ్య అంటే తెలుసుకోవాలి ఎలాగా శ్రోతవ్య శ్రవణం ద్వారా తెలుసుకోవాలి శ్రవణము అంటే శబ్దము వేదానికి శృతి అని పేరు శృతి అంటే వినేదానికి శృతి అని పేరు వేదమును వినాలి చెప్పివాడు చెప్తే మనం వినాలి కాబట్టి ఆ శబ్దముల రూపంగా ఈశ్వరుడు ఆకాశమునందు అంతటా వ్యాపించి ఉన్నాడు ఇప్పుడు రామ అనే శబ్దం ఉందనుకోండి ఇప్పుడు ఈ రామా అనే శబ్దాన్ని అక్కడ రేడియో స్టేషన్లో కూర్చుని ఒక ఆయన ఉచ్చరించాడు మీ ఇంట్లో కూర్చుని మీరు టే దాన్ని ఆ రేడియో ఆన్ చేస్తే ఆ శబ్దం మీరు మళ్ళీ వినొచ్చు ఇప్పుడు ఆ రేడియో స్టేషన్కి మధ్య ఈ మీ టే రేడియోకి మధ్య అంతా కూడా ఆ శబ్దం ఉండాలా ఎన్ని రేడియోలు ఉన్నాయి మొత్తం హైదరాబాద్లో లక్ష రేడియోలు ఉంటాయి లక్ష రేడియోల్లోనూ రామా అనే శబ్దం వస్తుంటే ఇప్పుడు మొత్తం హైదరాబాద్ అంతా రామనామం వ్యాపించి ఉందంటారా లేదంటారా అదిగో ఆ శబ్దము ఈశ్వరుడే ఇది ఎలాగంటే చేప ఉంది చేప సముద్రంలో ఇటు తిరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా చేప ఇటువటు తిరుగుతుంటే చూసారా చాలా నిశ్చింతగా తిరుగుతూ ఉంటుంది అలా కులాసగా విలాసంగా హ్యాపీగా తిరుగుతూ ఉంటుంది ఇటు అవునండి ఏమండి అదే చేపని మీరు నీళ్లలోంచి తీసారంటే మటుకు అది చాలా దుఃఖాన్ని అనుభవిస్తుంది ఆలస్యం చేస్తే చచ్చిపోతుంది మీరు ఆలస్యం చేయకుండా మళ్ళీ నీళ్ళలో వేసేస్తే అమ్మయ్యా బ్రతుకు దేవుడా అనుకుంటుంది ఏమండి ఇప్పుడు ఆ చేపకి దేవుడు ఎవరు చెప్పండి నీళ్లే దేవుడు ఇప్పుడు ఆ చేప ఆ చేపకి మానవ మస్తిష్కం కనుక ఉంటే అదేమనుకుంటుంది నా దేవుడు ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు అనుకుంటుంది వైకుంఠంలో ఉన్నాడండి చేపదేవుడు వైకుంఠంలో ఉన్నాడా లేకపోతే చేప లోపల చేప బయట అంతటా అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణస్థిత ఎక్కడున్నాడు చేపదేవుడు లోపల ఉన్నాడా బయట ఉన్నాడా లోపల ఉన్నాడు బయట ఉన్నాడు లోపల నుంచి బయటకు వెళ్తూ ఉంటాడు బయట నుంచి లోపలికి వస్తూ ఉంటాడు చేప నీళ్లు తాగుతూ ఉంటుంది మళ్ళీ అలా విడిచిపెట్టేస్తూ ఉంటుంది తాగుతూ ఉంటుంది విడిచిపెట్టాడు నీళ్లలోనే దాన్ని బతుకంత అదేవిధంగా మనం కూడా ఆకాశంలోనే ఇటు అటు సంచారం చేస్తూ ఉంటాం ఇల్లు కట్టుకున్నాడంటే వాడు ఏమిటి ఫిక్స్ చేసుకున్నట్టు గోడల్ని రూఫ్ని ఫిక్స్ చేసుకున్నట్టు కాదు ఆకాశాన్ని ఫిక్స్ చేసుకున్నాడు తను స్వేచ్ఛగా హ్యాపీగా జీవించడానికి కావలసిన ఆకాశాన్ని సమకూర్చుకున్నాడు ఎందుకంటే మనిషి జీవించేది ఆకాశంలో గాలి పీల్చేది ఆకాశంలో గాలి విడిచిపెట్టేది ఆకాశంలో శబ్దం ఆకాశంలో అంతా ఆకాశంలోనే మీకు పనిష్మెంట్ ఉంది ఏమిటో తెలిసిన సాలిటరీ కన్ఫైన్మెంట్ అని టెలిఫోన్ బూత్ కంటే సన్నగా ఉన్నటువంటి స్థానంలో వీడిని తోసేసి తలుపేసేస్తారు ఇరవై నాలుగు గంటల తర్వాత తీస్తారు బయటికి వాడు శవం ఇంచి మించి శవం అయి బయటకు వస్తుంది ఎందుకంటే కదలడానికి చోటు ఉండదు ఆ ప్లేస్లో ఇటు అటు కదలడానికి చోటు ఉండదు ఇటు కదలడానికి చోటు లేకుండా మనిషిని చేస్తే చేపని నీళ్లలోంచి బయటికి తీసినట్టయిపోతుంది ఇంకొంచెం ఆలస్యం చేస్తే మనిషి చచ్చిపోతాడు కూడా ఆకాశం అది వాయువు జలము ఆహారము ఏ విధంగా ప్రాణశక్తిని నిలబెడుతున్నాయో ఆకాశం కూడా మనలల్లా నిలబెడుతోంది మనం ఆకాశంలో సంచరిస్తూ ఆనందంగా జీవిస్తున్నాం ఆకాశం నుంచి గాలిని పీల్చుకుంటున్నాం ఆకాశంలోకి గాలిని విడిచిపెడుతున్నాం ఆకాశం ద్వారా శబ్దాన్ని వింటున్నాం ఆకాశం ద్వారా శబ్దాన్ని ఇంకోహళ్ళకి తెలుపుడు చేస్తున్నాం వాగ్వ్యవహారమంతా కూడా ఆకాశం ద్వారా అవుతోంది కాబట్టి ఆ ఆకాశము ఆకాశమునందు వ్యాపించి ఉన్నటువంటి శబ్దము నా స్వరూపమే చేతనే ఉపనిషత్తులో కూడా తైత్రీయోపనిషత్తులో కూడా ఆకాశ శరీరం బ్రహ్మ ఆ పరబ్రహ్మ ఆకాశమే శరీరముగా గలవాడు ఆయన శరీరము ఆకాశమే అలాగే తస్మాద్వా ఏ తస్మాత్మన ఆకాశ సంభూత ఆత్మస్వరూప ఆత్మ అంటే పరమాత్మ పరమాత్మ నుండి ముందు ఆకాశము ఆవిర్భవించింది ఆకాశం నుంచి మిగతా భూతాలన్నీ ఆ భూతములన్నింటి రూపంగా ఈశ్వరుడు ఆవిర్భవించినాడు కాబట్టి శబ్దఃే పౌరుషం ఋషు ఇప్పుడు పురుష శబ్దం ఉన్నది ఇప్పుడు ధర్మశాస్త్రాల్లో పురుష అనే శబ్దం ఉంటే దానికి మగవాడు అని అర్థం ఇప్పుడు వివాహంలో రూల్స్ ఏవో ఉంటాయి ఆ రూల్స్లో వివాహం చేసేప్పుడు పేట మీద పురుషుని ప్రక్కన ఎడమ ప్రక్కన స్త్రీ కూర్చుండవలను అని రాశారనుకోండి పురుషునకు ఎడమ వైపున స్త్రీ ఉండవలను అని రాసి ఉందనుకోండి రూలు అక్కడ పురుష శబ్దానికి అర్థం ఏంటి మగవాడు అని అర్థం ధర్మశాస్త్రాల్లో మగవాడు అని అర్థం ఇప్పుడు ఈ ఇక్కడ ఈ హాల్లో పాఠమైనప్పుడు అక్కడ పురుషులు స్త్రీలు అని రాసి ఉంది అనుకోండి అక్కడ పురుషులు అంటే అర్థం ఏంటి మగవారు అని అర్థం ఏమండీ కాబట్టి పురుష శబ్దాన్ని మగవాడు అనే అర్థంలో చాలా సందర్భాల్లో వాడతారు మరి వేదాంతంలో పురుష అని వస్తుంది అసలు ఎక్కడ పడితే అక్కడ పురుష సూక్తము లేకపోతే పురుష శబ్దం సర్వత్రా వస్తుంది ఇక ఇక్కడే వచ్చింది పౌరుషం నృషు అని వచ్చింది పురుషా నుంచి పౌరుష వచ్చింది తర్వాత మీకు వేదాంతంలో చాలా చోట్ల పురుష అని వస్తూ ఉంటుంది పురుషం దివ్యము పైతి పురుషం ఎట్సెట్రా ఎట్సెట్రా అనేక మంత్రాల్లో ఉపనిషత్తులు వస్తుంది ఎక్కడైనా సరే గీతలో కానీ ఉపనిషత్తులో కానీ పురుష శబ్దం అక్కడ మగవాడు అనే అర్థం కాదు అది అందుకోసం ఈ కథంతా చెప్తున్నా సో మరైతే పురుష శబ్దానికి అర్థం ఏమిటి అంటే మనిషి అని అర్థం అండ్ మనిషి అంటే మగవాడ ఆడ ఎదురు రెండు కూడా మనిషే ఇంగ్లీష్లో హ్యూమన్ బీయింగ్ అంటారు మగవాడ ఆడ రెండును పెర్సన్ రెండును కాబట్టి వేదాంతంలో ఎక్కడ పురుష శబ్దం వచ్చినా అది మనిషి అని అర్థం అంచేతనే నృషు మనుష్యులయందు పురుష తత్వము అది నేను పౌరుషం నృషు ఏమిటి పురుషతత్వం ఏమిటండి అంటే పురుషేయనాత్ పురుష పూర్ణత్వాత్ పురుష ఏదైతే పూర్ణమో అది పురుష కాబట్టి ప్రతి మానవుని ఎందు మగవాడు కావచ్చు స్త్రీ కావచ్చు ఆ భేదం ఏం ప్రతి మానవుని ఎందు కూడా హృదయంలో ఆ పూర్ణ ఆత్మతత్వము గలదు పూర్ణ ఆత్మతత్వం దానికి పురుష అని పేరు ఆ పురుషుడు నేనే తర్వాత పురుష శబ్దానికి నృషు మనుష్యేషు పౌరుషం కర్మ భావన సమాహార అనే ఒక వ్యాఖ్యానం ఉన్నది అంటే ఇప్పుడు మనిషి ఉన్నాడు అనుకోండి మనిషి అంటే ఈ మధ్య మాంసాలకి మనిషి పేరు కాదు మధ్య మాంసములు ఇవి డెబ్భై కేజీలు బరువు ఉన్నాడు డెబ్బై కేజీలు బరువు ఏముంది ఏమిటి బరువు డెబ్బై కేజీలు బరువు ఉన్నాడు అనుకోండి అంటే రీజనబుల్గా ఉన్నాడని అర్థం ఈ డెబ్బై కేజీలు ఏమిటి చెప్పండి డెబ్భై కేజీల్లో అరవై కేజీలు నీళ్లు వాటర్ అయిపోయింది ఇంకా పది కేజీలు ఉన్నాయి నేను అకౌంట్ ఇస్తున్నాను మీకు పది కేజీల్లో ఏ ఏడు కేజీలు ఎముకలు అక్కడ అది అయిపోయింది ఇంకా మూడు ఉంది ఈ మూడు కేజీలు మాంసం కాబట్టి అరవై ఏడు అరవై కేజీల నీళ్లు 7 ఏడు కేజీల ఎముకలు మూడు కేజీల మాంసము కలిసి మనిషి యగును అని చెప్పగలరా అలా చెప్పచ్చా చెప్పకూడదు అది కరెక్ట్ కాదు మరి మనిషి అంటే ఏమిటి ఈ డెబ్భై కేజీల ఈ మధ్య మాంసముల యొక్క ఈ పెండము దీన్ని పిండము అంటారు పెండం అంటే మరొకటి అనుకున్నారు సంస్కృతంలో మేము అలా అంటాం పెండము ఒకటి వలుష్య దేహానికి పిండము అనిపారు ఈ పిండమునందు ఒక కర్మశక్తి కలదు ఒక బుద్ధిశక్తి కలదు విజ్ఞాన శక్తి కలదు కర్మశక్తి విజ్ఞాన శక్తి ఈ రెండింటికి కలిపి మనిషి అని పేరు అంచేతనే ఒక ఆయన ప్రాణం పోయిందనుకోండి ప్రాణం పోతే ఇంకా కర్మశక్తి లేదు విజ్ఞానశక్తి లేదు అక్కడ శవం ఉంటుంది ఆ శవాన్ని మనిషి అని పేరు పెట్టిన తారా అనరు శవం అని అంటారు ఏమంటారు సో ఆయన అనరు ఆయన అక్కడ ఉన్నాడు అనరు ఆయన అక్కడ ఉన్నారు అంటే ఇంకా జీవించి ఉన్నాడనే అర్థం ఆయన అనరు మరి ఏమంటారో అది అంటారు అది అక్కడ ఉంది ఈ పాటికి తీసుకెళ్ళండియా తీసుకెళ్ళి దాన్ని కాల్చేసేయండి అని అంటారు అంతేగాని ఆయన అక్కడ ఉన్నాడు ఆయన్ని తీసుకెళ్ళి మోసుకుపో అనరు అది అంటారు ఎందుకంటే ఇంకా ఆయనే లేడు అక్కడ ఆయనే లేడు అక్కడ అది ఉంది మరి ఆయన ఏమైంటే ఆయన లేడు అక్కడ కాబట్టి మనిషి అంటే కర్మశక్తి విజ్ఞాన శక్తి వాటికి మనిషి అంటారు అప్పుడు ప్రొఫెసర్ గారు వస్తున్నారంటే డెబ్బై కేజీల దేహానికి ప్రొఫెసర్ అనే పేరా కాదండి డెబ్భై కేజీల దేహానికి ప్రొఫెసర్ అనే పేరు కాదు ఆ డెబ్భై కేజీల దేహంలో ఉన్న కర్మశక్తి విజ్ఞాన శక్తికి ప్రొఫెసర్ పేరు కాబట్టి నృషు పౌరుషం ఆ మానవులలో ఉన్నటువంటి ఆ కర్మశక్తి విజ్ఞాన క్రియాశక్తి అంటారు కర్మశక్తి అన్న క్రియాశక్తి విజ్ఞానశక్తి అదిగో దానికి పౌరుషం అని పేరు ఆ పౌరుషము ఆ విజ్ఞానశక్తి క్రియాశక్తి ఏది గలదో అది నా స్వరూపమే పౌరుషం నృషు మంచిది ఆ శ్లోకం పూర్తి చేశాము తర్వాత శ్లోకం అందాము పుణ్యో గంధ పృథివ్యాంచేజ్చస్మి విభావస జీవనం సర్వభూతూ తపశ్చాస్మి తపస్విషు మళ్ళీ ఇంకొక నాలుగు విభూతుల్ని ఈ శ్లోకంలో చెప్పారు దీని తర్వాత శ్లోకంలో కూడా ఇంకా విభూతి కంటిన్యూ అవుతోంది ఆ తర్వాత శ్లోకంలో మూడు విభూతుల్ని చెప్పారు కాబట్టి ఈ ఏడు విభూతులు ఉన్నాయి అక్కడితోటి ఆ విభూతి ప్రకరణం అయినా ఇంకా ఉన్నాయి ఇంకా ఇంకో శ్లోకం కూడా ఉంది ఇదంతా కూడా రేప్ క్లాస్ లో మనం చూద్దాం ఓం పూర్ణముదూర్ణమి పూర్ణ పూర్ణముద్య పూర్ణశమాదాయ పూర్ణమెవశిషాంతి